నేను మాట అంటా మీకు తెలియనది మీరు మాట్లాడవద్దు ఆ ప్రిన్సిపుల్ మీరు చెప్పుకో యూ డోంట్ స్పీక్ వాట్ యూ డోంట్ నో హలో ప్రిన్సిపుల్ నేను అప్పుడప్పుడు అనుకుంటా ఐ విల్ ఫాలో దట్ ప్రిన్సిపుల్ నాకు తెలియనది నేను మాట్లాడను ఎంత బాగుందో చూడండి తెలిసిందే ఇప్పుడు ఉదాహరణకి మూలాధార చక్రం నుండి కుండలిని అలా పైకి వచ్చి ద్వాదశ ద్వాదశ పద్మం నుండి ప్రవేశించినది నేను మాట్లాడినా ఎందుకు నాకు తెలియదు ఇక్కడ ఓ పద్మం ఉంటుంది దానికి వెయ్యి రేపులు ఉంటాయి నేను మాట్లాడినా ఎందుకని నాకు తెలియదు కన్ను చూపుకు చూపు నేను మాట్లాడతాను ఎందుకని నాకు తెలియడమే కాదు నేను చెప్తుంటే మీకు కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి అదొక ప్రిన్సిపల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది మన మాటలు బాగా తగ్గిపోతాయి తర్వాత ఒక సెంటరింగ్ ఏర్పడుతుంది అంటే ఆ తత్వం మీద ఫోకస్ బాగా నిర్మాణం అవుతుంది నాకు తెలియనిది నేను మాట్లాడను ఇది ఎలాంటి వ్రతం ఎలాంటిదంటే నేను అసత్యము పొందుకోను అన్నది వ్రతమో ఇది ఇంకో ఒక వ్రతం మళ్ళీ చెప్పండి కాబట్టి కాబట్టి మంత్రము మనం ఉచ్చరిస్తే అది మనకి తెలియాలి సత్య భాష సర్వమిదం విభాతి ఈ సర్వము కూడా ఆ పరమాత్మ యొక్క ఆ వెలుగు చేతనే ప్రకాశించుతున్నది అని ఉండకోకుండా చెప్తు కఠోపనిషత్తులో కూడా ఉంది మంత్రం బహుశా కఠోపనిషత్తులో కూడా ఉంది ఆ ఆత్మస్వరూపాన్ని వర్ణించినది ఏ నూర్యస్తపతి తేజసేద్ధ ఇది చంత్రవర్ణ మంత్రవర్ణ అంటే మంత్రవాక్యము అని అర్థం ఓకే సో ఇది కైత్రీయ బ్రాహ్మణంలో ఉంది మూడు పన్నెండు తొమ్మిది ఏడు చైత్రియ బ్రాహ్మణం ఓకే మూడో అష్టం పన్నెండో పన్నం తొమ్మిదో అనువాదం ఏడవ పనస మొత్తానికి అక్కడ దానికి సింపుల్ వాక్యం ఏన తేజసూర్య చపాతి ఇప్పుడు కట్టె మండుతోంది అన్నారనుకోండి కట్టె మండుతోందంటే సనంత తాను మండిపోతుందా అగ్ని చేత మండింపబడుతున్నదై మండుతోందా అగ్ని చేత మండింపబడుతున్నదై మండుతోందా పెట్రోల్ వెలుగు మండిపోతుంది తనంత దాని మండదు అగ్ని ఉండదు అని చెప్పిన స్పార్క్ ప్లగ్ అని హోటం ఆ స్పార్క్ ప్లబ్ పెట్టి అది ఇలా కొడితే దానికి స్పార్క్ వస్తుంది స్పార్క్ వచ్చినప్పుడు పెట్రోల్ పం మీకు ఇంజెక్ట్ చేస్తే అది మండదు కాబట్టి పెట్రోల్ మండి మీకు ఎనర్జీ వచ్చిందంటే అగ్ని ఉండాలి కట్టే మండాలంటే అగ్ని ఉండాలి అలాగే ఏమైనా తేజస యుద్ధ ఏ తేజస్సు చేత వెలి మండించబడినదై సూర్య తపతి సూర్యుడు తప్పిస్తున్నాడు తప్పించడం అంటే ఏమో తెలుసినా వెలుగు వేడి రెండు కలిసి ఉంటాడు ఇప్పుడు సూర్యుడు తప్పిస్తున్నాడు ఆల్రెడీ రాసవకాలం వచ్చేసి టెంపరేచర్ ఇప్పుడు థర్టీ నైన్ ఉంటుంది థర్టీ ఎయిట్ వై థర్టీ ఎయిట్ సో చాలా వేడిగా ఉన్నాడు వేరే కాదు తలుపు తీస్తే చెంప మీద కూర్చున్నట్టడి కళ్ళు కళ్ళకి ఆ మోహం తట్టుకోలేనంత వెలుగు చెంప మీద కూర్చున్నట్టయి కాబట్టి తలుపు ఎలా తీయాలి తలుపు రకాలు దాముకుని అలా ఉంటుంది ముఖ్యంగా వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ తలుపు తీసేప్పుడు చెప్పిన ఎవరో కొట్టినంత పని వెనక్కి పడిపోయినా కూడా ఆశ్చర్యపడాలి అంత వేడి సో ఏ తేజస్సు చేత మండింపబడుతున్నవాడై సూర్యుడు తపిస్తూ ఉన్నాడో ఒక మంత్రము ఆ ఆత్మస్వరూపాన్ని వర్ణించినది అది ఇప్పుడు మంత్రంలోకి రండి మంత్రంలో ఏముందంటే హృది అంతర్జ్యోతి పురుషా అంది కదా తేన అయం హృది అంతః జ్యోతి అది అందుచేత ఈ లోపల జ్యోతి ఈ వెలుగున్నదే ఇది హృదయము లోపల అంటే బుద్ధి లోపల బుద్ధి కంటే విలక్షణముగా ప్రకాశిస్తున్నది అని మంత్ర వ్యాఖ్యానం చేసినారు హృద్యంతర్జ్యోతి అని ఇంకొక మాట మేము ఆ మాట అయిపోతే ఆ మంత్రం పూర్తయిపోతుంది ఏదైతే ఆ మాట పురుష పురుషుడు పురుషుడు అనగానే చూడండి నేను మొన్న ఎవరో పురాణం చెప్తున్నారు చెప్తుంటే ఆయన నాకు అనిపించి ఆయన కొంచెం సంక్షేమం వచ్చిన ఆయనే ఇంకొంచెం వెరిఫై చేసుకుని శాస్త్రాన్ని కొంచెం జాగ్రత్తగా చదువుకుని చెప్తే మగ ఉన్నాయి అనిపించింది పురుష ఆయనకి పురుష ప్రకృతి అని ఆయన ఏం చెప్పాడో తెలిసిన పురుష అంటే మగవాడు ప్రకృతి అంటే ఆడావిడే అని చూడని సమస్య ఇప్పుడు ఇదం శరీరం కౌన్ేయ క్షేత్రమిత్యే ఏత్యో వే స్థితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విజ కాబట్టి క్షేత్రము క్షేత్రజ్ఞుడు క్షేత్రమునుకే ప్రకృతి అని పేరు క్షేత్రజ్ఞముచే పురుషుడు అని పేరు అంచేతనే ఆ క్షేత్రకి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము అని ప్రకృతి పురుష విభాగయోగము అని పేరున్నారు ఇప్పుడు మీరు చెప్పండి ఈ వర్ణన క్షేత్రము క్షేత్రజ్ఞలు ఇది మగవాళ్ళక ఆడవాళ్ళక అందరికీ మనుష్యులక పశువులక అన్నిటికీ ఎక్కడైతే దేహేంద్రియమన సంఘాతం ఉండి దాని ఎందు ఆత్మ చైతన్యం ఉంటుందో అక్కడ ప్రతి చోట క్షేత్రము క్షేత్రజ్ఞులు క్షేత్రం అనగా పురుషుడు ఇప్పుడు చెప్పండి మగవాడ ఆడది అనే అర్థం అక్కడ చెప్పచ్చా చెప్పక నాకు బాగా గుర్తు మహాత్ములు ఉండేవాడు ఆయన ఈ పదమూడో అధ్యాయం మొదటి శ్లోకం మొదలెడుతూనే చూడయా ఇది మగవాళ్ళు ఆడవాళ్ళు సమస్య సంబంధించిన చచ్చకాదు సుమా అని ముందే చెప్పేవాళ్ళు ఆయన ఆ టీవీలోకి వచ్చి మగవాళ్ళు ఆడవాళ్ళని చెప్తున్నారు ఇది మగవాదో కర్మకాండ మంత్రాలు లభిత సంబంధం చెప్పి మగవాళ్ళు ఆడవాళ్ళు అంటే వీళ్ళు అండర్స్టాండ్ కర్మకాండలో అలాగే పోతూ ఉంటుంది ఇక్కడ అలా చెప్పడం అంటే నో రెస్పాన్సిబిలిటీ నో స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఏ రెస్పాన్సిబిలిటీ లేదు ఏదో చెప్పడం ఏదో చెప్పడం ఒక ఆయన పరోపకార్థం ఇదం శరీరం అని కోర్టు చేస్తున్నారు పరోపకార్థం ఏంటండి పరోపకారార్థం ఇదం శరీరం అని అనొద్దు పెద్ద అధిపతి ఏం లాభం పోనీ లేవా నువంత అంత పెద్ద ముక్కు పట్టుకుంటావు ప్రతి దానికేనో ఆ రా లేకపోతే నష్టం వచ్చింది అదే అలా కాదు అనుకుంటారు ఉండాలి లేకపోతే నష్టం పోతే ఆయన స్లిప్ అయ్యేటప్పుడు అది ఒకటి స్లిప్ అది ఒక్కటే తప్పు నేను స్లిప్ అయ్యాడనే అనుకుంటాను ఆయన అన్ని తప్పులే సంస్కృత శ్లోకం ఎత్తేటంటే తప్పులే దాన్ని బట్టి నాకు ఏమనిపించింది అంటే ఆయనకి ఆయనకి తెలిసింది పరోపకార్థమేమనే తెలిసింది ఆయన పరోపకారార్థమని ఆయన జరగడు అని నాకు అనిపి సో ఈ లోకం కలిగా చాలా చిత్రమైన లోకం ఈ కథంతా ఎంత చూస్తానంటే పురుష అనగానే మగవాడని మీరు అనుకోవద్దు మరి పురుష అంటే అర్థం ఏమిటండి చూడండి ఆకాశవతే సర్వగ తత్వాత్ పూర్ణ ఇది పురుష ఆత్మచైతన్యము పురుష దానికి పురుష అని ఎందుకు పేరు పెట్టారు ఈ ఆత్మ చైతన్యము ఈ ఆకాశమువలే సర్వమును వ్యాపించి ఉన్నది కనుక అంటే పూర్ణత్వాత్ అనమాట ఆకాశ సర్వగతత్వా పూర్ణ మరి ఆకాశమువలే సర్వమును వ్యాపించి ఉన్నది అంటే దాన్నే పూర్ణము అని ఈ పూర్ణం భూరే ఆ పేరు కూడా ఎలా వచ్చిందంటే ఆ భూరే లోపల డొల్ల కాదురా బాబు ూరే లోపల డొల్ల అనుకుంటామేమో మైసూరు బజ్జీలాగా అది డొల్ల కాదది అది దాన్ని మేము ఏం చేసామంటే లోపల నిండా పెట్టాము అని అంటే అంతేతనే మీరు నవ్వితే ఆ లోపలి నుంచి ఫుల్ గా మీకు రసానుభూతి కలుగుతుంది కాబట్టి అందుకేనే దానికి బూరే ఎటువంటి బూరే పూర్ణం బూరే పూర్ణము పూర్ణమగుటం వలన దానికి పురుష అని పేరు వచ్చింది కాబట్టి పూర్ణత్వాత పురుష కాబట్టి ఆత్మచైపుడు బుద్ధిని మీరు పూర్ణమనలేరు బుద్ధిలో ఎంత పాండిత్యం ఉన్నా అపూర్ణమే మనస్సులో ఎంత సుఖానుభూతి ఉన్నా అపూర్ణమే ఇంద్రియములు అంతే దేహము అంతే ఎందుకంటే దేహాన్ని గురించి మీరు దేహాన్ని ఏం చెప్పమంటారు The more you give importance to the body the more trouble you will have. Because I'll be told, she killed him. She called him a cat.. The catites, a reason why her she doesn't comment through her and she calls her to her. Then we saw she asks her now and she makes her own too. Do these shorter Papa? మొత్తం అంతా కావాలంటే సరే జరమంటారు మళ్ళీ ఇంకోసారి వచ్చి చాకలెట్ అయినా అల్లరి చేశాడనుకోండి కళ్ళు ఇంజక్షన్ తెలిసినా ఒక ముట్టిలో కొట్టి ఒక పక్కన కొట్ట అలా కాకుండా సరే అడిగింది అల్లాన్ని చాకలిటీ చేశాడనుకోండి చిన్నప్పటి నుంచేనా ఇప్పుడు ఆ పిల్లవాడు ఓబీస్గా తయారవుతాడు రికమ్స్ ఓబీస్ తర్వాత చాక్లెట్ కి ఆ మనస్థితి రజోగుణాన్ని లక్షణం ఉంటుంది కాబట్టి పిల్లవాడు అల్లరి చెల్లరిగా తయారవుతాడు ఫోకస్ అనేది ఎరగడం ఇంకా వాడికి ఫోకస్ చేయటం అనేది అలవాటు లేకుండా అయిపోతుంది కాబట్టి పిల్లలకి చాక్యులెట్ మొప్పకూడదు దేహమును దేహము కూడా అటువంటిదే అజ్ఞానం చేత చాక్యులెట్ తింటానని అల్లరి పెట్టే అల్లరి చేసే పిల్లవాడు ఎట్టివాడు దేహం అది అజ్ఞానం చేత ఏమంటుంది నేను లడ్డూలు తింటాను బూరెలు తింటాను లేకపోతే స్వీట్లు తింటాను అంటూ ఉంటుంది స్వీట్లు ఎక్కువ తినకూడదుండే మీరు అలా స్వీట్లు ప్యాకెట్లు కొనేస్తుంది రెఫ్రిజిరేటర్లు పెట్టేస్తుంది గుర్తు వచ్చినప్పుడు అలా స్వీట్ తింటూ ఉంటే రోగాలు వచ్చేస్తాయి చాలా డేంజర్ అలా తినకూడదు స్వీట్లు ఎప్పుడైనా మన దాన్ని మనం పోతుంటే మన మనకి ప్రారంభాధీనంగా ఓ స్వీట్ వచ్చి మనం ఒళ్ళో పడుతుంది దాన్ని ఓ మొక్క నోట్లో వేసుకుని తప్ప వీడికి అదే పనిగా స్వీట్లు తినకూడదు మానే చేయాలి చాలా ఇంపార్టెంట్ లేకపోతే దేహం చెప్పాలి కాబట్టి ఈ దేహాన్ని ఆరోగ్యంగా మెయింటైన్ చేయడానికి కావలసిన సూత్రాలను పాటించటం ఎందుకని ఆరోగ్యమైన దేహాన్ని దాని దారిని దాన్ని విదిలేసేయొచ్చు మీరు ముందుకోసం అంతేగాని ఆరోగ్యమైన దేహం మీకేదో ఉపకారం చేస్తుందని కాదు మీరు దారిలో వెళ్తారు ముళ్ళ తేగ అడ్డంగా వస్తుంది అప్పుడు ఏం చేస్తారు మీరు తాడు తీసుకుని ఆ ముళ్ళ తేగని ఇలా సరిగ్గా నిటారుగా పెట్టి కట్ చేస్తారు దానివల్ల మీకేమిటి ఉపకారం ఏం ఉపకారం ఉండదండి అబ్స్ట్రక్షన్ లేకుండా ఉంటుంది దేహము అట్టి దేహం వల్ల మీకేం ఉపకారం ఉండదు అబ్స్ట్రక్షన్ కాకుండా ఉంటుంది అంతే దానివల్ల మరో ఉపకారం మనకు అక్కర్లేదు అది అబ్స్ట్రక్షన్ ఎప్పుడవుతుంది దానికి రోగం వచ్చినట్లయితే అబ్స్ట్రక్షన్ అయి కూర్చుంటుంది అయితే ఆకలి వేస్తూ ఉందనుకోండి అబ్స్ట్రక్షన్ అయి కాబట్టి ఆకలికి తిండి రోగానికి మందు దానికి ప్రయోగం అయితే ఈ తిండికి ఆ మందుకి సంబంధం ఇది తిండిని సరి చేసేస్తే రోగాలు చాలా మటు అవతలకి పోతాయి తిండిని సరి డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఏమన్నా డాక్టర్ గారు చేతిని చేయిన్ ఒప్పుగా ఉందని ఆయన మొట్టమొదటి ప్రశ్న ఏమంటే అడుగుతాడో తెలుసినా బీపీ ఉందా అని అడుగుతారు లేదండి లేదండి ఆయన మొత్తానికి తల పైకెట్టి చూస్తాడు వీడు ఎవరో ఎంత మనిషి మంది దగ్గరికి వచ్చేటది తర్వాత ఇంకో ప్రశ్న అంటారు షుగర్ ఉందా అని అడుగుతాడు కాయకింగ్ చేసి చూస్తాడు లేదండి అప్పుడు ఇంకోసారి ఖాయంగా కాపాడి చూస్తాడు మీరు ఎవరో గుర్తిగా వచ్చేటప్పుడు బీపీ షుగరు లేదంటే సంతోషపడుతారు మంచిగా ఒక సమ అంటే ఏదో ఉంది సంభవించీపీ షుగర్ దేని మీద ఆధారపడి ఉన్నాయో తిండి మీద ఆధారపడి కాబట్టి దేహాన్ని ఆ విధంగా అర్థం చేసుకుని దాన్ని నిర్వహించాలే తప్ప దేహాన్ని ముందు ఆత్మాభిమానం పెట్టుకోకూడదు పూర్ణమైన చైతన్యం ఎక్కడ దేహం ఎక్కడా నాగలోకం ఎక్కడ నక్క ఎక్కడ అలా కాబట్టి పూర్ణ పురుష మీరు పూర్ణులు దేహం ఎలా అవుతారు మీరు తర్వాత నిరతిశయించారు అత్యత్మయం జ్యోతిష్మం ఈ ఆత్మ యొక్క అది పురుష అని అంటున్నారు ఆ జ్యోతి పురుష అది పూర్ణం ఆ పూర్ణత్వాన్ని ఇంకా వివరిస్తారు ఈ ఆత్మ యొక్క స్వయం ప్రకాశ అనే ధర్మం అంటే తనంతతానుగా ప్రకాశిస్తుంది అనే ధర్మం ఎట్టిదంటే దీనికంటే పైది ఇంకొకటి ఏమిటి నిరతిశయం ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు చంద్రుడు తనంతతాను ఏమీ ప్రకాశించడు సూర్య ప్రకాశంలో ప్రకాశిస్తాడు సూర్యుడు తనంత తాను ప్రకాశిస్తాడు కానీ సూర్యుడి కంటే కూడా ఎక్కువ ప్రకాశము కలిగిన నక్షత్రాలు ఇంకా ఉన్నాయి కానీ ఆత్మ విషయంలో అలా లేదు అసలు ఆత్మ కంటే మరో భిన్నముగా ఇతరము ఇంకొకటి లేనే లేదు ఆత్మయే స్వయం ప్రకాశం దానికంటే అతిశయము గలది లేనే లేదు నిరతిశయం ఇది కావడానికి కానీ సాతిశయం దీనికంటే ఎక్కువ ప్రకాశము గలది మరొకటి ఉండి తీరుతుంది కానీ ఆత్మచైతన్యము కంటే ఎక్కువ ప్రకాశము కలది మరొకట్లేదు అది స్వయం ప్రకాశము నిరతిశయమైన స్వయం ప్రకాశత్వ ధర్మము కలది తర్వాత సర్వావభాషకత్వా స్వయం అన్యానవభాస్ ఎందుకంటే ఆత్మ పూర్ణమని ఎందుకంటున్నామంటే సర్వమును ప్రకాశింపజేసేది అదే స్వయముగా ఇతరము చేత ప్రకాశింపజేయబడేది కానే కాదు కాబట్టి పూర్ణము ఇప్పుడు పూర్ణము మంత్రి గారు పూర్ణము అన్నారనుకోండి రాహుల్ నాయుడు ఎందుకంటే ఈ మంత్రి గారికి పద అధికారం ఇచ్చేవాడు రాజు రాజు కనుక అధికారం ఓడరాగితే ఈయన పూర్ణత్వం పోతుంది కానీ రాజుగారి యొక్క అధికారం మటుకు పూర్ణం దాన్ని ఊడరాగి ఎవడు లేడు ఆయనే తన అధికారాన్ని ఇతరులకి ఇస్తాడు ఆయన అధికారము తరంత తానుగా ఆయనకు వచ్చినది అన్నట్లు కాబట్టి స్వయం ప్రకాశము సర్వావభాసకము ఇతర అవభాస్య్యము కానిది ఇన్ని లక్షణాలను బట్టి ఆత్మచైతన్యము పూర్ణము సహా ఏష పురుష స్వయమే జ్యోతిస్వభావం ం పృచ్చతి ఆత్మ ఇది ఓ జనక మహారాజా వీటన్నింట్లో ఆత్మ ఏది అని నువ్వు అడుగుతున్నావు కదా చూడ ఏది స్వయంగా ప్రకాశిస్తుందో అది ఆత్మ కాబట్టి అది దాని స్వరూపమే వెలుగు అది స్వయంగా ప్రకాశిస్తుంది అది పూర్ణము అది ఆత్మ కాబట్టి బుద్ధి ఇంద్రియములు మొదలైనవి అనాత్మలే అది ఆత్మలు కావు ఇప్పుడు ఆత్మ ఏది అంటే ఏదైనా ఒకటి కూర్చొని ప్రకాశిస్తోంది అనుకోండి ఇక్కడ కూర్చుంది ఇది ప్రకాశిస్తుంది అని మీరు అలా విడదీసి చూపించి చెప్పచ్చు కానీ ఆత్మ విషయంలో అలా కుదరదు అది అది ప్రకాశమే ఆత్మ ఆత్మయే ప్రకాశం ప్రకాశమే ఆత్మ ఇప్పుడు ఒక ఇనుప గుండు వేడిగా ఉంది అన్నాడు ఇనుపగుండు వేడిగా ఉంది అంటే ఇనుపగుండు తనంత తానం వేడిగా లేదు అగ్ని యొక్క సంపర్కం చేత వేడిగా ఉంది కానీ అగ్ని దగ్గరికి వచ్చాడు అనుకోండి అగ్ని వేడిగా ఉంది అంటే బాగుందా అగ్నియే వేడి అంటే బాగుందా అగ్నియే వేడి అంటే బాగుంది మనం మాట వలస అగ్ని వేడిగా ఉంది అంటే దాన్ని తప్పకుండా బట్ అగ్ని వేడిగా ఉంది ఆ మాట ఉంది నీళ్లు వేడిగా ఉన్నాయి ఇనుపగుండు వేడిగా ఉంది అన్నట్టుగా లేదని నీళ్లు వేడిగా ఉన్నప్పుడు వేడు నీటి యొక్క సహజ స్వభావం కాదు స్వరూపం కాదు ఇనుపగుండు వేడిగా ఉంది అన్నప్పుడు వేడి ఇనుపగుండు యొక్క స్వరూపం కాదు అగ్ని వేడిగా ఉంది అన్నప్పుడు మరి వేడి అగ్ని యొక్క స్వరూపం ఏమంటే అగ్ని ఏది అంటే ఏది వేడియో అది అగ్ని ఏది వేడి ఏది అగ్నియో అది వేడి అలాగా లేకుంటే ఆత్మే ఇప్పుడు దీపం ప్రకాశించల్బు ప్రకాశిస్తోంది బల్బు అనేది ఒకటి ఉంది అది అంతకుముందు ప్రకాశించలేదు ఇప్పుడు ప్రకాశించింది ఆత్మలాగా కాబట్టి ఆత్మ ప్రకాశిస్తోంది అందంటే ఆత్మయే ప్రకాశము అంటే సరిపోతుంది అంచేతనే జ్యోతి పురుష పూర్ణము దీని మీద ఇంకా కొంత చర్చ బాహ్యానా జ్యోతిషాం సర్వరణముగ్రాహకాణం ప్రతి అస్తమయే వ్యత్యమే ఏది ప్రత్యమయ అంటే వ్యత్యమయ అంటే అస్తమయేనే అర్థమ ఇంక వేరే అర్థమేనా ఓకే వ్యత్యమయే అంతఃకరణ ద్వారే హృఢి సంత్యోతి పురుష ఆత్మా అనుగ్రాహకరణం కాబట్టి ఇక్కడంతవరకు చెప్పింది ఏమిటంటే బాహ్య జ్యోతిష్లు బాహ్యంలో ఉండే వెలుగులు సూర్యుడు చంద్రుడు అగ్ని శబ్దము మనం చూసే ఆ కథ మర్చిపోకూడదు అది అలా ఉంటున్నాయి అవి ఏం చేస్తున్నాయి ఇంద్రియములను అనుగ్రహిస్తూ ఉన్నాయి సూర్యుడు ఉన్నాడు కన్నును అనుగ్రహిస్తున్నాడు శబ్దము చెవి అనే ఇంద్రియాన్ని తద్వారా మనస్సునే అనుగ్రహిస్తూ ఉంది సో అగ్ని సూర్యుడు చంద్రుడు ఇవి కన్ను అనే ఇంద్రియాన్ని తద్వారా మనస్సునే అనుగ్రహిస్తున్నాయి అనుగ్రహించడం అంటే ప్రకాశాన్ని ఇవ్వడం సో ఈ అనుగ్రహముల ద్వారా మనం అన్ని పనులు చేసుకుంటున్నాము కర్మకుడితే పరిజేయతే విపర్యతి అయితే ఇవన్నీ అస్తమించాయి ఇవన్నీ అస్తమించాయి సూర్యుడు అస్తమించాడు చంద్రుడు అస్తమించాడు అగ్ని ఆగిపోయింది శబ్దం కూడా శాంతమైపోయింది అప్పుడు హృదయములోపు ఉండే వెలుగుడు యొక్క అనుగ్రహం మీకు అనుభవానికి వస్తుంది అంతః అది పూర్ణము అది నీ స్వరూపము అది నిన్ను అనుగ్రహిస్తోంది దేన్ని అనుగ్రహిస్తోంది ఇంద్రియములన్నిటినీ అది దేని ద్వారా అనుగ్రహిస్తోంది అంతఃకరణం ద్వారా అంటే బుద్ధి మనస్సుల ద్వారా సకల ఇంద్రియములను ఆ లోపలు ఉండే ఆత్మ అనే వెలుగు అనుగ్రహిస్తోంది కాబట్టి బాహ్య జ్యోతులు ఉన్నప్పుడు కానీ బాహ్య జ్యోతులు ఉన్నప్పుడు ఆత్మా అని తేడాగా తెలియడం కష్టం ఇప్పుడు మినిగురు పొరుగు ఎక్కడ పెట్టారనుకోండి అది కనపడుతుంది అది గోడలో కనపడుతున్నాయి ఫ్యాన్ లో కనపడుతున్నాయి దీంట్లో ఇప్పుడు ఈ గోడలు ఫ్యాన్లు మినిగురు పొరుగు తేడా ఏముందో తెలియదు మనకి అన్నీ కూడా కనబడుతూనే ఉన్నాయి ఈ దీపంలో కనపడుతున్నాయి కానీ ఈ దీపం అర్చేశారు అనుకోండి గోడలు కనపడడం ఫ్యాన్ కనపడదు కానీ మినిగుడు పొరుగు మాత్రమే వెలుగుతూ ఉంటుంది కానీ ఎందు ఒక జీవోకి కాదు కాబట్టి మునుగురు పురుగునందు జ్యోతి ఉంది అని మీకు తెలియాలంటే అది అమావాస్య రాత్రి అవ్వాలి కదా రైతుల మీరు పొగలు కూడా ఉంటాయి మునుగురు పురుగు పొగలు కూడా ఉంటాయి మీకు కర్మ ఉన్నట్టు కూడా మీకు తెలియదు అమావాస్య రాత్రి అవ్వాలి అలాగే మీ లోపల ఒక జ్యోతి ఉంది అదే ప్రకాశింప చేస్తుంది అని మీకు తెలియాలంటే బయట ఉండే జ్యోతులన్నింటినీ ఆయన సినిమాకి వెళ్ళారనుకోండి మ్యాక్ని వెళ్ళడానికి కొన్ని తరుపులు తీసి మ్యాట్ని చూపిస్తే మీకు కనపడుతుందా కనపడ బయట ఉండే జీవతులు ఆర్పేస్తేనే లోపలు ఉండే జీవతితో సినిమా మీరు చూడగలుగుతారు కాబట్టి అందుకోసం వీటన్నిటినీ ఆర్చుకుంటూ వచ్చారు కథలో వీటన్నింటినీ ఆర్పేసిన తర్వాత లోపలుండే వెలుగు అదే మీ ఆత్మ అది మీ స్వరూపం దేహము నీ స్వరూపం కాదు దేహము దేహము దేహము దేహముని పట్టు జీవితం పశుప్రాయం అయిపోతుంది అది ఏమవుతుంది ఏది నాది కాదో దానిని పట్టుకుని కూర్చున్నట్లు అవుతుంది అంచేతనే మనిషికి విశ్రాంతి శాంతి సుఖము అనేవి ఉండవు ఎందుకని పట్టుకున్నాడే కానీ అది తనది కాదు తాను కాదు ఏది తానో అది పట్టుకోవాలి కానీ ఇప్పుడు రైల్వే ప్లాట్ఫామ్ ఏమో లేకపోతే రైలు పెట్టిలో ఏమో నేనున్నాను నేనున్నాను అనేది ఇది నాది ఇది నాది అనుకుంటే మీకు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది దేహం అలాంటి రైలు పెట్టిలాంటి ఇది మేము కాదు దాని ఎందు నేననే అభిమానం ఉండకూడదు నేను ఎందు ఉండాలి అభిమానము ఈ దేహాన్ని ఇంద్రియంలోనూ వెలిగిస్తూ ఉంది లోపలక వెలుగు అది పూర్ణము జ్యోతి అది మీ స్వరూపము ఆత్మ అని చెప్పినట్లయినది వర్తిస్తుంది మూడో క్లాస్ ఇంట్లో కూడా వర్తిస్తుంది కాబట్టి అక్కడ ఆయన చెప్పిన సందర్భం లేదు ఇక్కడ ఉడికి దేహేంద్రియ సంఘాతం లోపల చెప్తున్నారు కరెంటు పోయినప్పుడు బాగా తెలుస్తుంది ఇప్పుడు మీ కరెంటు టీవీలు చూస్తున్నారు కరెంటు అవుతోంది దీప ఫ్యాన్ తిరుగుతోంది దీపాలు వెలిగిపోతున్నాయనుకోండి మీకు మీ లోపల వెలుగు అనుభవానికి రాదు సడన్ గా కరెంట్ చిమ్మ చేకట్ అయిపోయింది అనుకోండి అప్పుడు మీరు కళ్ళు మూస్తుంది మీ లోపల ఉండే వెలుగుని తెచ్చుకోవచ్చు తీర్చుకోవాలి అంతేగాని అలాగే కళ్ళు చెట్టు చెట్లు పెట్టి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళని గవర్నమెంట్ని చిట్టుకుంటూ కూర్చుంటే ఆ రొంత వెలుగు కూడా తన అనుభవానికి రావడం మానేస్తుంది కాబట్టి కరెంటు పోయినప్పుడు ట్రాఫిక్లో ఆగిపోయినప్పుడు ఇలాంటి సందర్భాలన్నీ కూడా మన లోపల ఉండే వెలుగుని మనం అనుభవాన్ని చక్కటి అవకాశం లేదు మీకు ఆ లోపలు ఉండే వెలుగులు మీరు అనుభవానికి తెచ్చుకుంటూ ఉన్నారనుకోండి ఇప్పుడు ఎవరు మీ చుట్టూ కోర్టులు ఉండక్కర్లేదు వేలు లక్షలు సరిపడతాయి ఏవో వేలు ఉంటే సరిపడుతుంది మీ చుట్టూ భోగాలు ఉండక్కర్లా ఏదో సింపుల్ విలువ ఉంటే సరిపడుతుంది మీ చుట్టూ కొడుకులు గోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరూ ఉండక్కర్లా ఏదో సింపుల్గా అప్పుడప్పుడు వీళ్ళతోటి మనతోటి మాట్లాడతారు కొడుకులు కోడళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలండి అందరూ కట్టకట్లు చోట కూర్చోకూడదు ఎవరు చోట వాళ్ళు ఉండాలి ఇన్ యువర్ స్పేస్ ఇండివిజన్ డేర్ స్పేస్ ఎవరు ఉండి చోట వాళ్ళు కాబట్టి ఎవరు ఉండి చోట వాళ్ళు ఉంటారు మనకేమి వియోగ దుఃఖము ఇలాంటివి ఏమి అనిపించవు ఎప్పుడు ఆ లోపల ఉండే వెలుగుని పట్టుకున్నప్పుడు మీరు ఆ వెలుగుని పట్టుకోలేదనుకోండి కోట్లు ఉన్నా భోగాలన్నీ ఉన్నా బంధుమిత్ర ఇత్యార్థులందరూ ఉన్నా ఎన్నో వీటి బతుకు వెలిసి దుఃఖము బెంగ భయము ఒకప్పుడు చెప్పలేని ఏమిటో ఆవేదన ఏమిటో కరెక్ట్ ఆవేదన అలా బతకాల్సి ఉంటుంది దానికి కారణం తెలియదు కారణం కొంతమంది సైకాట్రిస్టు చూడాలి ఏమిటో బెంగగా ఉంటుందండి ఆవేదనగా ఉంటుందండి కారణం ఏమిటో తెలియట్లేదు అంటే వాయిస్ మాత్రమే తెలుస్తుంది ఆయనకి మాత్రమే తెలుస్తుంది ఆయన ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసుకుంటాడు ఏదో ఆయన ఒక సైనిస్టు చదువుకున్నవాడు ఆయన ఏం చేస్తాడంటే చూడండి మీరు అలా అనుకోకూడదు చక్కగా నిలవండి యాక్టివ్గా ఉండండి ఏదైనా పనులు చేసుకుంటూ అలా కూర్చుని ఆవేదన ఆవేదన అని సలహా పెట్టాడు బుద్ధిమంది మంచి సైకియాట్రిస్ట్ కొంచెం గడుసు గడుసు మీరిన సైకి ఆట్రిస్ట్ అయితే డ్రగ్ ఏదో రాసి రోజుకు టాబ్లెట్లు వేసుకోండి అని అది వేసుకుంటే ఏదో కొంత ఉత్సాహంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఆ డ్రగ్ బ్రెయిన్ సెల్స్లో మార్పు తీసుకొచ్చి అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి నేను మనవి చేసింది ఏమిటంటే మీరు దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి వీటితో పొద్దుంత పొద్దు స్థమం వాటితో పెట్టుకోవద్దు మీరు ఆ లోపల వెలుగు ఉంది ఆ వెలుగుని చేదుకోండి ఆ వెలుగుని పట్టుకోండి వాస్తవంలో దాన్ని మీరు పట్టుకోవడం కష్టమేం కాదు ఎందుకంటే అది మీరే మీరు చేయాల్సిందల్లా దేహము ఇంద్రియలు మనస్సు బుద్ధి వీటిని పట్టుకోవడం మానేస్తే సహాయపడుతుంది అది కూడా కష్టం కాదండి దేహమును పట్టుకోవడం మానేయడం ఎలాగో మంచి డిసిప్లిన్ ఉండాలి ఆహారము విహారము వ్యవహారము వీటిలో డిసిప్లిన్ ఉండాలి లేకపోతే దేహాన్ని మీరు పట్టుకోలేదు ఆహారం విషయంలో మీరు కనుక భోగానికి ప్రాముఖ్యం ఇచ్చినట్లయితే మీరు దేహాభిమానం పెరిగిపోతుంది దేహం బరువు అయిపోతుంది ఫిజికల్గాను బరువు అవుతుంది సైకలాజికల్గా కూడా భారమైపోయి ఆ భారాన్ని మోస్తూ ఉండాలి అలా ఉండకూడదు ఆహార విహారం వ్యవహారములలో డిసిప్లిన్ ఉండాలి తర్వాత ఇది నేనే ఇది నేనేది నేనని ఎక్కడ పడితే ఫోటోలు ఆల్బమ్లు పెట్టుకుని ఆ దేహము యొక్క రూపము అది మార్పుతూ ఉంటుంది ఒకటో ఇది నేనండి పదేళ్ల క్రితం అని ఎందుకంటే అది మారిపోతూ ఉంటుంది స్థిరంగా ఉండదు ఎందుకండి దీంట్లో ఆయన చక్కగా నలుగుతుంటే ముప్పై రెండు పళ్ళు నిలబడుతున్నాయి ఇప్పుడు మీ మూడు రోడ్ల పళ్ళే లేదు అంటే ఎవరు అప్పుడు బాధితుందా అలాగే అదే చెప్పాల్సి ఉంటుంది కాబట్టి దేహాభిమానం ఏ ఏ సందర్భాలలో పెరుగుతుందో వాటిని అన్నిటినీ కట్ చేయాలి దేహాభిమానాన్ని పిలిచి పెట్టుకోవాలి నామరూప బుద్ధి అంటే రూపము నామము నామము రూపము వాటి మీద ఫోకస్ ఉండకూడదు ఎప్పుడైనా ఒకసారి బొత్తు సరిగ్గా ఉందలేదు అర్థము చూసుకుంటే తప్పేం కాదు అసలు నామరూప బుద్ధి ఉండకూడదు ఆ విధంగా దేహము ఇక బుద్ధి దగ్గరకు వస్తే నాకు పాండిత్యం ఉంది అంత పాండిత్య ఉందని అహంకారం పెట్టుకోకూడదు ఉన్న పాండిత్యో ఉంది అది గురువు గురువులు పెట్టాడు కాబట్టి లేకపోతే మన ప్రజ్ఞయం కాదు ఇంతకీ పాండిత్యాన్ని వెనకాల నుండి వెలిగిస్తుండదు ఓ చైతన్యం అది ముఖ్యం ఈ పాండిత్యం ముఖ్యమే కాదు పాండిత్యం మర్చిపోతారండి సూత్రాలన్నీ మర్చిపోతారు వ్యాకరణ సూత్రాలన్నీ మర్చిపోతారు ఇంకప్పుడు కూర్చుని అయ్యో అలాంటి వాళ్ళని ఎదుగుతారు అయ్యో నాకు వ్యాకరణ సూత్రాలు కూడా కూర్చురావట్లేదండి అని ఆత్మహత్య చేసేందుకు సిద్ధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి బుద్ధి ఎందు తాదాత్మ్యం ఉండగాలి మనస్సులో ఏవో రాగద్వేషాలు ఉంటాయి వాడు అవమానం చేశాడు వీడు మానం చేశాడు ఇలాంటివన్నీ ఉంటాయి వాటిని షాప్ పెట్ చేస్తుంటారు వాటిని అన్నింటినీ రౌండ్ ఆఫ్ చేస్తే స్మూత్గా పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు ఏమైంది దేహం కాదు మనస్సు బుద్ధి ఏమీ అడ్డు కాదు మీ లోపల ఉండే వెలుగు మీతో అనుభవానికి వస్తూ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే నాకేదో లోటుంది నాకేదో ఆవేదన కలదు అనే స్థితి పోతుంది మీకు శాంతంగా ఉంటారు లోటు ఉన్నట్టు అనిపించదు ఆవేదన ఉన్నట్టు అనిపించదు ఎదగవాడు ఏమిటండి అంత చలాకీగా ఉత్సాహంగా ఉండదు మీకు మీకు భోజనం ఉందా ఇది ఉందా అన్యం ఉన్నాయని తీసుకుంది లోటు ఉన్నట్టు అనిపించదు డబ్బున్న వాడు ఉంటాడు ఈ స్వరూపాన్ని తెలుసుకున్నవాడు ఉల్లాసంగా ఉంటాడు అన్ని ఉన్నవాడు ఏదో కంప్లైంట్లు చేసుకుంటూ ఆవేదనతో బతుకుతాడు స్వరూపాన్ని తెలుసుకున్నవాడు అన్నీ ఉన్నా ఏది లేకున్నా అన్నీ ఉన్నట్లేమండి ఏమన్నారు అర్థమైందా మంచి మంచి కాబట్టి ఇప్పుడు దేహము ఇంద్రియము మనస్సు నా చుట్టూ ఉన్న పరిస్థితులు వాటితో తాదాత్మ్యం అయ్యారనుకోండి చుట్టూ ఉన్న పరిస్థితులు బాగున్నప్పుడే మీకు ఉల్లాసం ఉంటుంది చుట్టూ ఉన్న పరిస్థితులు బాగులేకపోతే మీకు ఉల్లాసం ఉంటుంది దేహము ఇంద్రియంలో మనస్సు బుద్ధి వాటితో తాదాత్మ్యం చెందినప్పుడు చాలా మేం జరిగింది అవును కాబట్టి దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి కాకరణ సంఘాతంతో మీరు మమేకం కాక కార్యకరణ సంఘాతంతో మమేకమయ్యారనుకోండి ఈ కార్యకరణ సంఘాతము చుట్టూ ఉండే పరిస్థితులతో కట్టుబడి ఉంటుంది ఎందుకంటే అది ప్రకృతిలో భాగమేది వెదర్ బాగుండదనుకోండి మీ శరీరానికి అనారోగ్యం ఉంటుంది సోషల్ కండిషన్స్ బాగోలేకపోతే మీ మనస్సుకి దుఃఖం కలుగుతుంది అలాగనమాట తర్వాత మీరు ఎవరికో పది లక్షలు వాడేదో ఫ్లాట్ ఇస్తాడనో ఫ్లాట్ ఇస్తాడన్నా పది లక్షలు ఇచ్చేయనుకోండి ఇవ్వడదాని అంతా కాజెస్ తక్కుపోతారు ఒకడు ఏం చేస్తాడు దుఃఖం ఆవేదనతో కూర్చో తర్వాత ఇంకొకడు ఏం చేస్తాడంటే అన్యాయం చేస్తారు ఏదో అపకారం చేస్తాడు పెద్ద అపకారం ఇంత అపకారం వీళ్ళు అని మీరు ఓడి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు ఓ లాయర్ని నేను అటువంటి వాళ్ళని చూస్తున్నాను కాబట్టి మీకు వాళ్ళు కొట్టిన దెబ్బలు తిని అయ్యానన్న కొట్టేసేదండి చూడండి అని చూపించి దాని ఫోటోలు తీసేవాడిని అంటాడు పోలీస్ దిగ్ చూడవాలి కొట్టేసేటంటే ఫోటోలు తీసుకుంటున్నాడు అంటే అప్పుడు ఏం చేయాలి ఫోటో షాప్ పెట్టాలి ఎటుకే డబ్బులు ఫోటో తీసులు ఫోటో తీసి డబ్బులు కూర్చుని ఫోటోలు ఇస్తారు అవన్నీ ఆ పోలీసుకి కూర్చోని తర్వాత మాట్లాడతానంటాడు వాడు ఇంకేదో ప్లేస్లో ఉంటారు వీళ్ళు అక్కడ కూర్చోవాలి ఫోటోలు వాళ్ళు నాలుగు రెండు గంటలతో కూర్చున్నారా మీరు ఏంటంటే ఎందుకు వచ్చాను ఫోటోలు కొట్టినప్పుడు కదా నువ్వు వాళ్ళంతా కుట్టింది అందరికీ అలాగా ఎందుకు చూపించండి నేను ఈ ఫోటోలు సరిగ్గా మళ్ళీ తీసుకుంటుంది వాళ్ళకు వంద రూపాయలు రెండు వందలు ఆ ఫోటోలో ఆ ఎస్ఐఆర్ ఆ తర్వాత కోర్టులో కేసు ఉంది రండి నేను లారీని పెట్టుకోవాలి లారీని పెట్టుకుంటా ఏమవుతుందో మిమ్మల్ని కొట్టిన వాడు వాడికి శిక్ష పడ్డామో లేకపోతే వాడికి మందలింపు కూడా రానే రాదు పోలీసులు మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు వాటి దగ్గర డబ్బులు తీసుకుంటారు వాటి డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి అసలు మీ కేసు మీకు రానే రాదు ఈ రకంగా మీరు ఆ కోర్టు పోలీసులు సాక్ష్యాలు అనేటువంటి ఒక మిష మలయంలో అది ఒక మాఫియా అది ఇష్ట మాఫియా దాంట్లో మీరు చుట్టుకుంటారు ఆఖరికి ఏ పరిస్థితి వస్తుందంటే నాకు శత్రువులు మిత్రులు అందరూ సవాలునే బుద్ధి వచ్చేసిందండి నాకు అందరిలోనూ ఒకే ఆత్మస్వరూపం కాదు నాయ మహంతి నహన్యో కొట్టివాడు లేడు కొట్టబడేవాడు లేదనే జ్ఞానం నాకు వచ్చేసిందండి మీరు నన్ను వదిలిపెట్టండి అంటే కూడా వాడు విదిలిపెట్టారు లాయర్ విధులు పెట్టుడు పోలీసు విదిలిపెట్టడు కోర్టును విధులు పెట్టాడు తర్వాత భారతదేశంలో కోర్టును న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడం అంత గాడిగా పని అదే దానికొక వాడు గాడిదే చేసి పని గాడిదే గెలుగు చేయట్లేదు కోర్టును ఆశ్రయించకూడదు పోలీసును ఆశ్రయించకూడదు మరి దేన్ని ఆశ్రయించాలి అంటే దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి ఇది చుట్టుపక్కల పరిస్థితుల్లో కట్టుబడి ఉంటాయి ఇవేమీ నేను కాదు నాయనిచ్చిన హే వాడు కొట్టడము ఇది కొట్టబడ్డము లేదు శత్రువు లేడు మనకు అపకారం చేసిన వాడు మన మిత్రుడు మన చిట్టినవాడు మనకు మిత్రుడు మన పుట్టినవాడు మరింత వ్యక్తి మిత్రుడు అని తెలుసుని లోపల ఉన్న వెలుగుని మీరు ఆశ్రయించినట్లయితే ఈ విషమలయం మీ దరిదారు లోపు కాదు ఈ మాఫియా మిమ్మల్ని ఏమీ చేయలేదు ఈ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు మహాత్ములు ఆ మార్గాన్ని అనుసరించారు బహుశా ఈ కోర్టులు కేసులు ఇలా ఉంటాయని తెలిసే ఆ మార్గాన్ని అనుసరించాను మరి ఏమిటో నాకు అర్థమే కాదు కానీ మహాత్ములు అటువంటి మార్గాన్ని వాడు వెయ్యి రూపాయలు అపహరిస్తే వాడిని పిలిచి తాంబూలంలో ఇంకో వంద రూపాయలతో ఇది కూడా పట్టుకెళ్ళి నాయన అని అన్నారు తప్ప నావయ్యి నాకు ఇస్తావా లేకపోతే పోలీసులో చెప్పమంటావా అని అనలేదు పొరపాటునవా అన్నాడే అది పోలీసు విన్నాడంటే మీ బతుకు బుగ్గి చేస్తాడు భారతదేశంలో పోలీసు కోర్టు ఇవి జైలులకు న్యాయం చేయడానికి లేవు ోస్ట్లీ ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాడు ఎవడైనా పట్టుకుంటే ఆ న్యాయాన్ని ఆయన బలంగా పీకి బయట పెడితే పెట్టిన సందర్భాలు ఉండాలి తప్ప సామాన్యుడు న్యాయాన్ని పొందలేడు ఈ కథంత ఏం చదువుతారంటే కొంచెం అతిశయోక్తిగా చెప్పాను దేహము ఇంద్రియము బుద్ధి వీటితోటి తాదాత్మ్యాన్ని పెట్టుకుంటే మీరు ఎంతటి వాళ్ళైనా మీకు ఆవేదన బెండ భయమే మిగులుతాయి తప్ప శాంతి విశ్రాంతి దొరకదు వీటిని అనాత్మలని తెలుసుకొని ఆ చైతన్యము నుండి నిలిచి ఉన్నట్లయితే మీరు మీ స్వరూపంలో భయము దుఃఖము అనేది ఉండనే యదా అపి బాహ్యకరణానుగ్రాహకాణం ఆదిత్యాదిజ్యోతిషాం సద్భావ తదిత్యాదిజ్యోతిషా పరార్థవాణా అచైతన్యే స్వార్థానుపత్తేజ్యోతిషన అనుగ్రహాభావే అయం కార్యకరణ సంఘాత నవ్యవహారాయ కల్పతే ఏమీ అర్థం కాలేదు ఏమన్నా అర్థమైందా ఏమీ అర్థం కాలేదు కాబట్టి దాన్ని ఇప్పుడు ఆ వాక్యాలు మరి భాష్యకారుల వాక్యాలు అలాగే ఉంటాయి ఇప్పుడు ఈ బాహ్యములైన భాష్యముల నుండి ఇంద్రియములను అనుగ్రహిస్తూ ఉండే అనుగ్రహించడం అంటే వెలుగులు కూడా అనుగ్రహిస్తోండే సూర్యాది జ్యోతిష్టులన్నీ అస్తమించినప్పుడు ఆ ఇంద్రియాలని లోపల ఉండే ఆత్మజ్యోతి అనుగ్రహిస్తోంది మంచిదే కానీ బాహ్యములందుండి ఇంద్రియములను అనుగ్రహించే సాదిత్యాది జ్యోతిష్లు అస్తమించలేదు ఉన్నాయి ఆదిత్యాది జ్యోతిషం సద్భావ అవి ఉన్నాయండి పొగలు అవేం అస్తమించలేదుగా అప్పుడు పరిస్థితి ఏంటి అప్పుడు కూడా ఇప్పుడు సూర్యుడు వెలుగుతున్నాడండి సరే సూర్యుడు అస్తమి చేసినప్పుడు కన్నుకి వెలుగునిచ్చేది ఆత్మయే సూర్యుడు వెలుగుతున్నప్పుడు కన్నుకి వెలుగునిచ్చిది ఏదంటాను అప్పుడు ఆత్మయే ఇప్పుడు మినిగురు సూర్యుడు ఉన్నప్పుడు అది కనపడేట్లా సూర్యకాంతి అది మినిగురు పురుషకి కనపడేట్లా చేస్తుంది సూర్యుడు అస్తమించినప్పుడు అది తన తన ప్రకాశాన్ని తాను ఇస్తుంది కాబట్టి సూర్యుడు ఉన్నా లేకున్నా నలుగురు గురువు స్వయంగా ప్రకాశిస్తుందా ప్రకాశం కదా అలాగే సో తదా అది అంటే ఆదిత్యాది జ్యోతిషులు ఉన్నప్పుడు కూడా ఆదిత్యాది జ్యోతిషం పరాార్థత్వం ఆత్మజ్యోతిష స్వార్థ జ్యోతిష ఆత్మన ఒక తేడాను ఆయన్ని చూపిస్తున్నారు ఇప్పుడు ఆదిత్యుని వెలుగు ఆత్మ యొక్క వెలుగు ఒక తేడాను చూపిస్తున్నారు ఆదిత్యుని వెలుగు జగ ఇతరము కొరకు ఉద్దేశించిన వెలుగు అది మీరు దీపం పెట్టుకున్నారు దీపం పెట్టుకుంటే ఆ దీపము ప్రకాశిస్తుందని దీపం పెట్టారా లేకపోతే దీపము వెలుగులో మిగతా అన్నీ దీపం పెట్టారా దీపలో మిగతా వాళ్ళని దీపం పెట్టారు దీపం వెలుగుతుందని దీపం పెట్టలేదు కానీ ఆత్మజ్యో కాబట్టి దీపము పరార్థము ఇతరముల కొరకు ఉద్దేశించ ఆదిత్యాది జ్యోతిష్లన్నీ కూడా పరార్థములు ఇతరముల కొరకు ఉద్దేశించాయి ఆత్మజ్యోతిష్ ఇతరము కొరకు ఉద్దేశించింది కాదు అది స్వయం ప్రకాశం స్వార్థ జ్యోతిష ఆత్మజ్యోతి మిగతా వాటి కోసం వెలగట్లేదు అది వెలుగుతోంది తన కోసమే వెలుగుతోంది తన కోసం మాత్రమే ఎందుకు వెలుగుతోందండి అది వెలుగు కనుక వెలుగుతోంది అగ్ని వేడిగా ఉంది ఎవరి కోసం తన కోసం తన కోసం మాత్రమే ఎందుకు వేలుగా ఉండాలి అయా అది వేడి అందుకోసం వేలుగా ఉండాలి కాబట్టి ఆదిత్యాది జ్యోతిష్లు ఇతరముల ప్రకాశించటం కోసం ఉద్దేశించబడినవి లేదంటే ఆత్మజ్యోతిష్ స్వయం ప్రకాశము తనకు తను తనే వెలుగు రూపంగా ఉన్నది అదొక భేదం తర్వాత ఆ కార్యకరణ సంఘర్షస్ అచైతన్య స్వార్థానుభవత్తే తర్వాత ఇప్పుడు ఇది ఒక చిన్న రహస్యం ఇప్పుడు చైతన్యం ఉందనుకోండి చైతన్యం అంటే వెలుగుతోంది తాను వెలుగుతోంది తన కోసం వెలుగుతోంది ఏమండి కన్ను తాను వెలగటం లేదు యొక్క అనుగ్రహం చేత వెలిగినట్లు కనపడుతోంది వెలిగినప్పుడు ఆ విధంగా వెలిగినప్పుడు వెలిగినట్లు కనపడ్డప్పుడు కూడా తన కోసం వెలగటం రూపం కోసం వెలుగుతోంది చెవి శబ్దం కోసం వెలుగుతోంది కాబట్టి ఇతరము చేత ప్రకాశింపజేయబడుతో ఇతరము కొరకు ప్రకాశిస్తూ ఉంటాయి కార్యకరణ సంఘాతము అచేతనములు లేదా ఆత్మ చైతన్యము ఇతరము చేత ప్రకాశింపజేయబడదు ఇతరము కోసం వెరగదు ఇతరము ప్రయోజనాన్ని పొందుతాయి అది వేరే సంగతి వాటిని ఉద్ధరించడం కోసం ఇది వెలుగు స్వరూపం వెలుగుతో ఉంటుంది కాబట్టి అటువంటి ఆత్మజ్యోతి ఆదిత్యాది జ్యోతులతో దీనికి ఉండే వైలక్షణ్యాన్ని చూపించి అటువంటి ఆత్మజ్యోతి కనుక లేకుంటే వీరు వ్యవహారం చేయటానికి ఈ కార్యకరణ సంఘాతము సమర్థము అవునా మీరు ఒకటి గమనించాలి ఆదిత్య లేకున్నప్పుడు కార్యకరణ సంఘాతం వ్యవహారం చేసిందా లేదా చేసింది పదవితే కర్మకపోతే చంద్రు లేనప్పుడు అది చురులేడు చంద్రుడు లేడు కార్యకరణ సంఘాతము కర్మం చేసిందా లేదా చేసింది అది చుల్లేడు చంద్రుడు లేడు అగ్ని లేదు కార్యకరణ సంఘాతము వ్యవహారం చేసిందా లేదా చేసింది అది చూడు చంద్రుడు లేడు అగ్ని లేడు శబ్దం లేదు గ్రంథం లేదు రూపం లేదు రసం లేదు అది కార్యకరణ సంఘాతం వ్యవహారం చేసిందా లేదా చేసింది ఆత్మ చైతన్యం లేకపోతే చేస్తుందా చేయండి మొత్తం అన్ని తేడాలు మీకు నేను కవర్ చేసిన సార్ ఆ వాక్యం అలా ఉంది కానీ జాగ్రత్తగా విడదీసి చూస్తే సరళంగా ఉన్నది దీన్ని తెలుగులో ఈ వివరం అంతా స్పష్టంగా వచ్చింటుంది నేనేం చేశానంటే ఒకటి రెండు మూడు నాలుగు అనే అంకెలు వేస్తే ఆత్మజ్యోతి యొక్క అనుగ్రహం లేకపోయి మొత్తం అంతా చూడండి ఇంద్రియములన్నింటినీ ప్రకాశింపజేసి అనుగ్రహిస్తూ లోపల నుండే బయట నుండే సూర్యాది జ్యోతులు అస్తరించగా హృదయము లోపలి పూర్ణ ఆత్మ అనే జ్యోతి అంతఃకరణము ద్వారా ఇంద్రియములను ప్రకాశింపజేయను అని చెప్పబడింది ఇంతేగాక ఏ జాగ్రత్త అవస్థ బయట నుండే సూర్యచంద్రాది జ్యోతులు ఇంద్రియములను ప్రకాశింపజేస్తున్నాయో అప్పుడైనా ఆత్మజ్యోతి యొక్క అనుగ్రహం లేకపోతే ఈ దేహేంద్రియ సంఘాతము వ్యవహార సమర్థము కాకూడదు ఎలా ఒకటి సూర్యచంద్రాలు సంఘాతములు పాంచభౌతికములు సూర్యుడు చంద్రుడు ఇవన్నీ పంచభూతములు కలిసి పుట్టాయి అవి సంఘాతములు కనుక అవి పరము యొక్క ప్రయోజనము కొరకు అది ఇంపార్టెంట్ సంఘాతస్య పదార్థత్వం అని ఒక రూల్ ఏదైతే సంఘాతము నాలుగైదు కలిసి వరకు చేరతాయో అది ఇతరము కొరకు ఉద్దేశింపకూడము ఆ ఇతరము కూడా చైతన్యము అవ్వడము జడము సూర్యుడు జడము సూర్యబింబము జడము అది పంచభూతముల యొక్క సమాహారం అది తన కొరకు లేదు ఇతరము చేతను కొరకు గలదు అది మొదటి హేతువు మళ్ళీ వినండి సూర్యచంద్రాలు సంఘాతములు అంటే పాంచభౌతికములు కనుక అవి పరము అంటే చేతన పురుషుడు యొక్క ప్రయోజనము కొరకు ప్రకాశిస్తున్నవి కనుక అవి అన్యశేషములు అన్యశేషములు అంటే ఇతరమునకు ఒదిగి మదిగి పనిచేసేవి ఏమండి రెండు దేహేంద్రియ సంఘాతము జడము గనుక పరముగా ఆత్మ కొరకే ఉన్నది కాని తనంత తాను తన కొరకు ఉన్నది కాదు ఇప్పుడు కారు ఉంది అది సంఘాతం అనేక తీసుకొచ్చి కలిపి తయారు చేస్తే కారు అయింది ఈ తాను ఉన్నదియా చేతనుడైన పరుడు కొరకు ఉన్నదియా ఈ దేహేంద్రియ సంఘాతము కూడా అట్టిది అది రెండు మూడు ఆత్మస్వయం సిద్ధము స్వయం ప్రకాశము పూర్ణము కావున అన్యశేషము కాదు మూడు హేతులు కావున సర్వకాలములలో సర్వములైన లోకం వ్యవహారములు ఆత్మజీవత యొక్క అనుగ్రహము చేతనే సంభవమవుతున్నది